శ్రీ ీరుభ్యో నమీ ఓం నమ పానికాయన ఓం శ్రుతిస్మృతిపరాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యం శాంతిశాంతిశ్శాంతి ఈశావాస్యమిదం జగ్జగత్ భుంజీతాగ్రధ కస్యస్వినం ఇదం సర్వం ఈశావాస్యం అంటే ఈ సర్వము ఈశ్వరునిచే అనగా ఆత్మస్వరూపముచే కప్పివేయబడవలను అంటే ఏ విధంగా కప్పివేయుతా అంటే ఇదం సర్వం అన్నప్పుడు ఎత్తికించ సర్వము నామరూపములోని ముందుకు తెలుసుకోవాలి అసలు అది పెద్ద పెద్ద ప్రతిపాదన ఉంది మామూలుగా లోకంలో ఏమనుకుంటారు ఇవన్నీ పదార్థములు అనుకుంటారు పదార్థ జ్ఞానం తర్కం నైయాయికులు అలా ఉంటారు సైంటిస్ట్ కూడా అలాగే చూస్తారు కదా మరి లౌకికులు అలాగే చూస్తారు ఇవన్నీ పదార్థములు అని చూస్తారు సో వాస్తవంగా పదార్థం అనేది ఏదైనా ఉందా మీరు దేనిని ఉంది నేను చూస్తున్నాను ఏమిటి మీరు చూసేది ఏమిటి మీరు చూసేది ఏమిటి కంటితో మీరు రూపాన్ని చూస్తారు తప్ప మేటర్ని చూడరు చెవితో శబ్దాన్ని వింటారు తప్ప మేటర్ని వినరు చేతితో స్పర్శను స్పృశిస్తారే కానీ మేటర్ని అన్నడూ స్పృశించరు మేటర్ని స్పృశించడం అనేది సంభవమే కాదు మధ్యలో ఇప్పుడు గ్యాప్ ఉండనే ఉంటుంది అలాగే ముక్కుతోటి మేటర్ని ఆఘ్రాణిస్తారా గంధాన్ని ఆఘ్రాణిస్తారా గంధాన్ని ఆఘ్రాణిస్తారా గంధము ఒక గుణము శబ్దము స్పర్శ రూపము రసము ఇవన్నీ గుణములు పదార్థము యొక్క గుణములు అలాగే ఇంకొకటి రసము మీరు రసమును ఆస్వాదిస్తారే తప్ప మేటర్ని ఆస్వాదించరు కాబట్టి మేటర్ని మనిషి జీవించి ఉన్నంత కాలంలో ఒక్కసారి కూడా పదార్థమును డైరెక్ట్గా ప్రత్యక్షంగా తెలుగుతా అనేది ఉండదు కేవలం శబ్ద స్పర్శ రూప రసగంధముల యొక్క జ్ఞానమే కలుగుతూ ఉంటుంది కాబట్టి మీరు పదార్థమని ఏదైతే అనుకుంటున్నారో అది కేవలము మీకు కలిగిన రూప జ్ఞానములకు తగ్గ పేరు మీరు పెట్టుకున్నారంతే ఘటము అంటే మీకు ఘట ఒకనొక రూపము యొక్క జ్ఞానం కలుగుతుంది అంతకంటే వేరే ఏమీ రూపజ్ఞానమే ఆ రూపజ్ఞానానికి ఘటము పేరు పెట్టుకుంటారు ఈ రూపానికి ఈ పేరు ఈ రూపానికి ఆ పేరు అనలా మీకు కలిగే రూప ఏవైతే ఉంటాయో ఆ జ్ఞానములో విషయమయ్యే రూపములకు నామములు ఉంటాయి జ్ఞానములో విషయమయ్యే రూపములకు ఉంటాయి నామాలు జ్ఞానంలో విషయం కానిది ఏదీ లేదు కాబట్టి పదార్థములు అంటే నామరూపాత్మకములు అని ముందు తెలియాలి పదార్థములు అంటూ వేరే ఏమీ ఉండవు నామరూపములే పదార్థములు ఉంటాయి ఈ నామరూపములన్నీ కూడా ద్రవ్యము యొక్క ధర్మములే ద్రవ్యానికే రూపము మ్యాటర్ ద్రవ్యానికే రూపం ఉంటుంది ద్రవ్యానికే ఆ రూపానికి తంటే నామాన్ని మనం పెడతాం ద్రవ్యము తను చెప్పదు నేను ఘటమును అని ఘటము చెప్పదు మనం పెట్టుకున్న పేరది అలాగే ఇతర గుణములు కూడా రూపముతో పాటు ద్రవ్యానికి కాబట్టి ఈ ద్రవ్యమును మనకి తెలిసే ద్రవ్యం మనకి తెలియ మనకి మనం తెలుసు తెలుసుకోవాలి కదా తెలుసుకోకపోతే దాని గురించి అసలు ప్రసక్తే ఉండదు దాని గురించి మనం మాట్లాడుతున్నామంటే మనకి తెలుస్తో ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం ఏమిటి తెలుస్తోంది శబ్దస్పర్శ రూపరస గ్రంథములు మాత్రమే తెలుస్తున్నాయి కాబట్టి ద్రవ్యము అని మనం ఏదైతే అంటామో మ్యాటర్ అది శబ్దస్పర్శ రూపరస గంధముల యొక్క స పుంజము సమాహారము తప్ప మరొకటి కాదు కాబట్టి ద్రవ్యమని మీరు అంటున్నది శబ్దస్పర్శ రూపరస గ్రంథముల యొక్క సముదాయమే గుంపు వాటి యొక్క పుంజము మాత్రమే అయితే ఈ శబ్దస్పర్శ రూపరస గంధములు ఎక్కడ ఉంటాయి ఇంద్రియ జ్ఞానములో అంతర్గతమై ఉంటాయి ఇంద్రియ జ్ఞానము లేనిదే శబ్దస్పర్శ రూపరస గంధములు ఉండవు ఇంద్రియ జ్ఞానం ఉండాలి ఉదాహరణకు పుట్టుకతోటే చెవిటి వాడికి చెవి చెవుడితో పుట్టిన వాడికి ఎప్పుడూ శబ్దమును విననివానికి పదార్థమునుకుండే శబ్దము అనే ధర్మము వాడికి తెలియనే తెలియదు కాబట్టి అలాగే పుట్టుగురుడివానికి మీరు ఆలోచించండి పుట్టుగురుడివానికి చీకటి వెలుగు అనే తేడా తెలియదు చీకటి వెలుగు అనే తేడా తెలియాలంటే వాడు దృక్కు చూపు ఉన్నవాడు అయి ఉండాలి పుట్టుగురుడివానికి తెలియదు అంటే మధ్యలో చూపు వాడికి తెలుస్తుంది ఎందుకంటే పూర్వ సంస్కారాన్ని బట్టి తెలుస్తుంది వాడికి అనుభవం ఉంటుంది ఇది చీకటి ఇది వెలుగు అనే అనుభవం స్మృతి రూపంగా ఉంటుంది కానీ పుట్టుకు రుడ్డివానికి చీకటి వెలుగు అనే తేడా తెలియదు పుట్టు పుట్టుకతోటే చెవిటి వానికి నిశ్శబ్దము శబ్దము అనే తేడా తెలియదు కాబట్టి ఇంద్రియ జ్ఞానాంతర్గతములై ఉంటాయి కూడా ఇంద్రియ జ్ఞానము మనస్సులో అంతర్గతం మనస్సు ఆత్మ చైతన్యంలో అంతర్గతం ఈ విధంగా సకల జగత్తు కూడా ఆత్మ చైతన్యమునందు ప్రకాశిస్తూ కనబడుతూ తెలియబడుతూ ఉంటుంది ఏది ఆత్మచైతన్య ప్రకాశంలో ప్రకాశిస్తుందో అది ఆత్మచైతన్యము కంటే భిన్నముగా ఉండనే ఉండదు సినిమా తెర మీద ప్రకాశించేటువంటి జగత్తంతా కూడా ఆ కాంతి కంటే భిన్నంగా ఉండదు అంచేతనే ఇప్పుడు ఆ కాంతిని ఇలా ప్రసరింపజేస్తే అక్కడ తెర మీద కనపడుతుంది సపోజ్ ఆ ప్రాజెక్టుని కొంచెం ఇలా వంకరగా తిప్పారనుకోండి ఆ తెర మీద కనపడడానికి బదులు గోడ మీద కనపడుతుంది సినిమా ఎందుకంటే ఎక్కడ కాంతిలోనే కనపడుతుంది కాంతి లేకపోతే దానికి మనుగడ లేనే లేనేలేదు అదేవిధంగా ఆత్మచైతన్య ప్రకాశము లేనిదే జగత్తునకు మనుగడయే లేదు ఎందుకంటే జగత్తు ఆత్మ చైతన్య ప్రకాశమునందు మాత్రమే భాషిస్తూ ఉంటుంది కనుక కాబట్టి జగత్తంటూ ఆత్మచైతన్యము కంటే భిన్నముగా ఏదీ లేదు అని తెలుసుకుని ఇదంతా కూడా ఆత్మచైతన్యము యొక్క విలాసము విలాస మాత్రమే అని తెలుసుకుని అలా తెలియట ద్వారా ఈ సర్వమును ఆ చైతన్యము చేత కప్పివేయవలను ఫిల్ ఎవరిథింగ్ విత్ అవేర్నెస్ అని అంతా చైతన్యమే ఉంటుంది అయితే దీంట్లో దురదృష్టం ఏమంటే ద మోస్ట్ ఆబ్వియస్ ఈజ్ మిస్డ్ అని ఆ చైతన్యం మనం మిస్ అయిపోతాం చైతన్యం ఘటమంటాడే తప్ప ఘటమన్నది ఘటజ్ఞానము కంటే భిన్నముగా లేదని ఘటజ్ఞానం అనేది చైతన్యంలో మాత్రమే ప్రకాశిస్తోందని కాబట్టి ఈ ఘటమనబడేది చైతన్యం కంటే భిన్నంగా లేదని వీటి తెలుసుకోలేకపోతాడు తెలుసుకుని ఘటమనేది ఒక వస్తువు యథార్థంగా అక్కడ ఉన్నది అని భ్రమిస్తూ ఉంటాడు కాబట్టి ఇది ఎలాగంటే చేపలు రెండు చేపలు వెళ్తున్నాయి వెళ్తుంటే ఎదుర్కొండలో పెద్ద చేప వచ్చింది మామూలుగా ఇవి దండం పెట్టాయి హలో అని అన్నాడు అంటే ఆ పెద్ద చేప హవ్ ఇస్ ది వాటర్ అని అడిగింది అంటే నీటిలో ఉన్నా కదా నీరు శుచిగా ఉందా అనే ఉద్దేశంతో హవ్ ఇస్ ది వాటర్ అని అడిగింది చూసేవేటో ఇది యూట్యూబ్లో ఉంది హవ్ ఇస్ ది వాటర్ అని అడిగింది అడిగితే ఇవేమి సమాధానం చెప్పలేదు అది వెళ్ళిపోయింది రెండు చేపలు కొంచెం ముందుకు వచ్చి ఓ చేప ఇంకో చేపడుగుతుంది వాట్ ది హ్యాల్ ఈస్ వాటర్ అని అలా ఉంది మన బతుకలా ఉంటుంది మనము ఘటన తెలుస్తుంది కానీ ఘటాన్ని గుర్తిస్తాం కానీ ఆ ఘటము ప్రకాశించే చైతన్యాన్ని గుర్తించలేదు ఇప్పుడు సినిమాకి వెళ్తే ప్రకాశము ప్రకాశము ఎక్కడా అని మీరు ప్రకాశము ఎదురా అని అడగండి ఎవరినైనా ఎలా ప్రకాశమును చూసేవా అని అడగండి అంటే వాళ్ళు ఏమంటారు ప్రకాశమా వాట్ ఈస్ దాట్ వాట్ వాట్ హెలిటేజ్ అని అడుగుతారు వాస్తవానికి అక్కడ ఉన్నది ప్రకాశము తప్ప మరి లేదు అలాగే ఇది ఘటము ఇది పటము అని తప్ప ఘటపటాదులన్నీ కూడా ఆత్మచైతన్య ప్రకాశము లేకుండా లేనేలేవు అవి ఆత్మచైతన్య ప్రకాశము ముందే ప్రకాశిస్తున్నవి కనుక ఆత్మచైతన్య ప్రకాశము కంటే భిన్నముగా వాటికి ఉనికి లేనేలేదు అని తెలుసుకోవడానికి మనిషి చాలా కష్టపడుతూ ఉంటాడు అని తెలుసుకోవాలి అది సంగతి సో ఇషా వాస్యమిదం సర్వం యత్కించే జగత్యాం జగత్ అయితే ఇంకొక నేను ఊరికే రీక్యాప్ చెప్తున్నాను ఈ మంత్రం ఇలాగే ఉంటుంది దీని మీద ఎంత చెప్పినా అలాగే వస్తూ ఉంటుంది ఇసుకపాత లాగా రీక్యాప్ ఏమిటంటే ఇప్పుడు ఈ ఘటపటాది జగత్తు నానాత్మవిశిష్టమైన జగత్తు మనకి అనుభవానికి వస్తుంది ఇప్పుడు మనిషికి కలిగే అనుభవము రెండు రకాల అనుభవం ఎక్స్పీరియన్స్ అనుభవం ఎందుకంటే చూడడం వినడం ఆ మాటలు వేరు అనుభవం అనే మాట చాలా స్వరూపానికి చాలా దగ్గరగా ఉండే మాట మనిషికి కలిగే అనుభవాలు రెండు రకాలు ఒకటి ఇవైదు పదార్థము ఇవి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అనేకములు ఇవి భిన్న భిన్నములుగా ఉన్నాయి కనుక అనేకములు ఇవి నామరూపాత్మకములు ఇంద్రియముల చేత తెలియబడుతూ ఉంటాయి తర్వాత వీటికేవో గుణాలు ఉంటాయి శబ్దమో గుణం కదా శబ్దమో రూపమో ఇచ్చేది గుణాలు ఉంటాయి పచ్చగా ఉంది ఎర్రగా ఉంది ఇటువంటి గుణములు ఉంటాయి తర్వాత ఉపయోగం ఉంటుంది ఘటనతో నీళ్లు తెచ్చుకుని పెట్టుకోవచ్చు ఉపయోగిత యూటిలిటీ అంత దేశం ఉంటుంది స్పేస్ కాలం ఉంటుంది ఇవన్నీ అనుభవానికి వస్తూ ఇవన్నీ జగత్తు యొక్క అనుభవం ఆ విధంగానే ఉంటుంది అది ఒక అనుభవం ఇది కాకుండా ఇంకో అనుభవం చాలా విలక్షణం దీనికంటే భిన్నమైన అనుభవం ఉంటుంది అది ఎలాగంటే నేను పొడవుగా ఉన్నాను నేను పొట్టిగా ఉన్నాను తన గురించి అనుభవం సో ఇదం యొక్క అనుభవము అహం యొక్క అనుభవం తర్వాత నేను ఆకలిగా ఆకలి వేస్తోంది నాకు నేను సుఖంగా ఉన్నాను దుఃఖంగా ఉన్నాను నేను కర్తను భోక్తను అనే అనుభవం ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఈ రెండు అనుభవములు ఇండిపెండెంట్గా ఉండవు సో బాహ్యము యొక్క అనుభవము ఆంతరముపై ఆంతరము యొక్క అనుభవము బాహ్యముపై ఆధారపడి ఉంటాయి ఇది జగత్తు ఇవి పదార్థములు ఇవి క్రియలు ఈ క్రియలకి ఉపకారము ఇవి ప్రయోజనం ఉన్నది అనే అనుభవంతో బాటుగా నేను కర్తని అనుభవం ఆ అనుభవం లేకుండా ఈ అనుభవం ఉండదు అలాగే రివర్స్ డైరెక్షన్లో కూడా నేను కర్తను భోక్తను అనే అనుభవం లేకుండా ఈ జగత్తులో అనేక క్రియలు సంపన్నమవుతూ ఉంటాయి అనే అనుభవం కూడా ఉండదు కాబట్టి ఈ రెండు అనుభవములు ఉంటాయి ఈ రెండు అనుభవముల యొక్క భేద బుద్ధియే ద్వైతమనబు ద్వైత రూపం జగత్ అన్నారు ఈ రెండు అనుభవములు భిన్నములు అనే బుద్ధి ఉంటుంది వీడికి ఆ బుద్ధికే ద్వైతము ఈ ద్వైత రూపమైన జగత్తు ఇది వాస్తవము కాదు సో ఇది జగత్యాం ఇది ఉపలక్షణార్థత్వాత్ సర్వమేవ నామూపకర్మాఖ్యం వికారజాతం సో నామూప కర్మచ ఏతమేవా అని ఉందో మంత్రం బృహదారంకంలో ఉంది అది ఆయన నామరూపకర్మాఖ్యం అన్నారు నా దగ్గర ఉన్న వ్యాఖ్యానంలో వెంటనే దానికి రెఫరెన్స్ కూడా ఇచ్చేశారు సో దానికి బృహదారణ్యక రిఫరెన్స్ వన్ సిక్స్ వన్ అని ఇచ్చేసారు ట నామరూపం కర్మ చత్రయమేవా ఈ జగత్ అంటే ఏమిటో అనుకుంటున్నావా మూడే ఓ పేరు ఓ రూపము దానివల్ల జరిగే ఒక క్రియ కర్మ అంటే క్రియా అనర్థం నామరూప క్రియాత్మకం జగత్ ఇంకంతకంటే వేరే ఏం లేదు ఇప్పుడు సినిమానికి వెళ్ళారండి ఏంటండి సినిమా అంటే ఏంటండి వాట్ ఈస్ ద పిక్చర్ నామాలు రూపాలు క్రియ ఇంకేమైనా ఉందా ఈ మూడు కాకుండా ఇంకేదైనా ఉందా సినిమాలో ఏమీ లేదు జగత్తు కూడా అంతే కాబట్టి ఈ ఇక్కడ జగత్యాం అంటే కేవలం పృథ్వీ లోకమైన మీరు అనుకోద్దు స్వర్గాది లోకములలో కూడా నామరూపములు క్రియలు ఉంటాయి కాబట్టి ఇక్కడ జగత్తు అంటే ఏమిటి జగతే అంటే నామరూపకర్మాత్మకమైన వికార జాతము జాతము అంటే పుణ్యము వికారములంటే పుట్టి గిట్టేటువంటి నామరూపములకే వికారములు అని కాబట్టి మట్టి నుంచి కుండ పుట్టింది అంటాడు కుండ పుట్టడం ఏమిటి ఏదీ పుట్టలేదు అక్కడ ఏదైనా పుట్టింది అక్కడ ఉడితే ఆ మట్టి యొక్క వికారమే కుండ అని పేరు పెట్టుకున్నారు దాని రూపుని మార్చి కుండ అని పేరు పెట్టుకున్నారు దాని రూపాన్ని మారుస్తాడు సో చెక్క ఆ చెక్క యొక్క రూపాన్ని మార్చేసి విఘ్నేశ్వరుడు అంటాడు ఆ చెక్క రూపాన్ని కొంచెం పైన ఇవన్నీ తీసేసి దాన్ని నగిసి పెట్టేసి దాని రూపాన్ని మార్చేసి విఘ్నేశ్వరుడు అంటాడంటే వాడికి తెలిసి అంటాడా వాడు విఘ్నేశ్వరుడు అనుకుంటాడు వీడు విఘ్నేశ్వరుడు అనుకుంటాడు విఘ్నేశ్వరుడికి సింబల్ అవుతుంది కానీ విఘ్నేశ్వరుడు అయిపోతుందా కాబట్టి ఎనీవే సో ఈ వికార జాతమంతా కూడా యథార్థము కాదు ఇవరికే భాషించేదే తప్ప ఇది వస్తువు కాదు వస్తువు ఆత్మటకే పరమార్థ సత్య ఆత్మభావనయ త్యక్తం శాత కప్పివేయుట అంటే ఏమవుతుంది ఇదంతా బంగారమే తప్ప ఆభరణాలు ఏమీ వేరువేరుగా లేవు అని మీరు దర్శించారనుకోండి ఆ దర్శించడంలో ఏమవుతుందంటే మీరు నామరూప బుద్ధిని త్యాగం చేసినట్టే అయిపోతుంది నామరూపబుద్ధి పక్కకి పోతుంది ఆ వస్తుబుద్ధి అనుభవానికి వస్తుంది అంతవరకు వచ్చాను అండి ఈశ్వరాత్మ భావనయా పుత్రాద్ కర్మసు ఇదంతా ఆయన బృహదారణ్యకాన్ని మనస్సులో పెట్టుకుని రాస్తున్నారు బృహదారణ్యకంలో ఓ కొన్ని బ్రాహ్మణాలు ఒకటి మూడు అంటూ రిఫరెన్సులు ఇచ్చాడు ఇప్పుడు ఒకడు ఉన్నాడు వాడికి ఏమంటే ఇదంతా కూడా ఆత్మచైతన్యం యొక్క ప్రకాశము తప్ప వేరే ఏదీ లేదు నావాడు పరాయి అనే తేడా ఏమీ లేదు నాది పరాయిది అనే భేదము లేదు మనము పొందనిది పొందినది ఇవి ఇవన్నీ నాకున్నాయి ఇవి నాకు లేవు అనేటువంటి భేదము అనాప్తము ఆప్తము అనే భేదము లేదు అసలు ఈ భేదమంతా కూడా మిథ్యా ఆత్మ ఈశ్వరుడే ఆత్మరూపంగా ఉన్నాడు ఆత్మచైతన్యమే ఈశ్వరుడు అది ఏ సత్యము అని ఒక దృఢమైన నిశ్చయ జ్ఞానం కలిగింది ఒకరికి అటువంటి దృఢమైన జ్ఞానము కలదు ఇప్పుడు వాడు ఏం చేస్తాడు యషణాత్రయము వెంటబడతాడా లేక యేషణాత్రయాన్ని త్యాగం చేస్తాడా త్యాగం చేస్తాడు ఏషణాత్రయము అని అంటే కోరిక ఓకే ఇష ఇచ్ఛాయా అనే ధాతువు నుంచి వస్తుంది ఆ ఇషకే నా నా అవుతుంది తర్వాత ఈ ఏ అవుతుంది అవన్నీ ఏషణ అనే మాట వస్తుంది ఏషణ అంటే కోరిక అంటే మౌలికమైన కోరికలు కోరిక అంటే నాకు కాఫీ తాగాలనుంది టీ తాగాలనుంది అలా కాదు మౌలికమైన కోరికలు అవి మూడు పుత్రైషణ విత్తైషణ లోకైషణ ముందు విత్త ఏదో వరస విత్తషణ పుత్రయణ లోకణ ఇప్పుడు మరి భార్యను వదిలిపెట్టేసరి పుత్రుడిని పెడితే భార్యను ఉన్నట్టేగా ఇప్పుడు పుత్రుడు ఎక్కడి నుంచి వస్తాడు లేకపోతే భార్య లేకపోతేను కాబట్టి భార్యని వదిలిపెట్టేసరిని అలాగే మీరేమో చెత్త చేయనక్కర్లేదు లేడీస్ని వదిలిపెట్టేసారిని కూడా ఏమనుకోర్లేదు పుత్రణలో ఇంక్లూడెడ్ సో శృతి అలా చెప్తుంది ఓకే విత్తషణ ధనమును సంపాదించవలను సంతానమును కనవలను కాబట్టి సంతానము అంటే దారామే సార్ నాకు భార్య కావాలి సంతానం కావాలంటే భార్య కావాలి వాడికి చెప్తారు ఓ పతికేళ్ళు వస్తాయి అయినా సంతానం లేకపోతే స్వర్గానికి నిచ్చినవి లేదు సంతానం లేని బతుకు వ్యర్థము అని అంటారు వాడికి అనిపిస్తుంది మరి అవును కరెక్టే కదా మరి అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పెళ్లి సంతానంతో ఉన్నారు కాబట్టి వీడు కూడా ఇప్పుడు ఏం చేయాలి జాయామే సవాలి తరకాయ తరకాయ ఊపుతాడు ఏదో అమ్మాయిని పెళ్ళెడతాడు సంతానంగా కూతున్నాడు సో విత్తషణ పుత్రైషణ లోకైషణ ఎందుకు సంతానము కర్మలు చేయాలి ఇప్పుడు యజ్ఞయాగాది కర్మలు చేస్తాడు ఎందుకురా కర్మలు అంటే లోక స్వర్గాది లోకములను పొందుటకు ఈ మూడు కోరికలు ఎవరంటే ఆత్మ భిన్నంగా లోకము లేదు నావాడు పరాయి అనే తేడా లేదు ఈమె భార్య ఈమె భార్య కాదు అనే భేదము లేదు వీడు నా కొడుకు వీడు పరాయి వాడు అనే భేదము లేదు సర్వము ఆత్మయే అనే విజ్ఞానము ఈ యేషణలు మూడు సందర్భంగా ఉంటాయా సందర్భంగా ఉండవు ఇది ఎలాగంటే భట్టతలవాడికి అశ్విని కేశతైలం మీద ఏమైనా అభిమ ఉంటుందా ఈ కేశతైలం వాడు ఏం చేసుకుంటాడు బట్టతలవాడు అనవరం కదా కాబట్టి వాడికి అసలు దేశ తైలో గురించి అసలు చూడాలని కూడా అనిపించదు సో ఆ విధంగా వీడికి ఏషణాత్రయ సన్యాసం ఏషణాత్రయం వలన పరిగణనలోకి తీసుకున్నా వాటిని పక్కన పెట్టడమే ఉంటుంది తప్ప వాడు పెళ్లి చేసుకుని భార్య పక్కన కూర్చోబెట్టుకుని కర్మలు చేయటం అనే పరిస్థితి ఉంటుందండి ఉండదు అసలు నిజానికి అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు ఎందుకంటే పెళ్ళి ఆ అమ్మాయిని కష్టపెట్టినట్టు వీడు అస్తమానం వేదం వల్లించుకుంటూ లేకపోతే ఏదో ఉపనిషత్తుల చదువుకుంటూ ఉన్నాడనుకోలేదు వాడికి పెళ్ళెందుకు ఒకవేళ అటువంటి ధోరణి గలవాడు పెళ్ళిలో దిగినా ఆ పెళ్ళి ఎంతో కాలం నిలబడదు కూడా పోతుంది నిలబడదు కాబట్టి ముందు స్పష్టంగా మనం తెలుసుకోవాలి యేషణాత్రయ సన్యాసం చేసే ఆత్మ ఆత్మజ్ఞానము గలవానికి అంటే జిజ్ఞాసుమునకు కూడా ఈ రకమైన ఆత్మస్వరూపమును నేను అనుభవానికి తెచ్చుకోవాలి అనుకునేవానికి అనుభవానికి తెచ్చుకున్నవానికి కూడా యేషణాత్రయ సన్యాసమునందే యోగ్యత అధికారముంటే యోగ్యత ఉంటుంది కాని కర్మలను చేయుట ఎందు యోగ్యత ఉండదు కర్మలు ఎవడికి యేషణాత్రయము గలవానికి కర్మలు ఆ మూడు కోరికలు ఉంటే కర్మలు ఆ మూడు కూడా కోరికలు లేకుంటే వాడికి కర్మల ఎందు యోగ్యత ఉండదు అధికారము అంటారు అధికారము అంటే రైట్ అని మీరు ట్రాన్స్లేట్ చేయొచ్చు హి హాజ్ నో రైట్ టు యాక్షన్స్ అలా ట్రాన్స్లేట్ చేయచ్చు నాకు స్వర్గం అక్కర్లేదా నాకు స్వర్గం ఎందుకు ఆత్మయే స్వర్గము ది ఇన్నర్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వాడికి స్వర్గం కోసం చేసే యజ్ఞమునందు రైట్ ఉంటుందా వాడికి ఉండదు నాకు డబ్బు అక్కర్లేదు అన్నవాడికి లాటరీ టిక్కెట్లు కొనుక్కునే రైట్ ఉంటుందా ఉండదు నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు అన్నవాడికి టిక్కెట్లు కొనుక్కునే రైట్ ఆ క్యూలో వాడిని నిలబడతాడేవాడు నిలబడ్డాడు తర్వాత ఇంకోటి ఇదని మీకు లోకంలో కూడా మీరు మ్యూజిక్ కాన్సెప్ట్కి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళారనుకోండి ఏమిటో ఈ కర్ణాటక మ్యూజిక్ మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అన్నారనుకోండి మీరు అంటే వాళ్ళు ఏమంటారు అక్కడ ఉన్నవాళ్ళు మరి అయితే ఇక్కడ ఉన్నారు ఎందుకండి దయచేయండి మీరు లోపలికి రావద్దని కూడా అంటారు అలా కాబట్టి కర్మల ఎందు వీడికి అధికారము లేదు హియాజ్ నో రైట్ టు యాక్షన్స్ అలా ట్రాన్స్లేట్ చేశారు అయితే అధికార శబ్దానికి సంబంధము అని అర్థం చెప్పి వాడికి కర్మలతో సంబంధము లేదు అని కొంతమంది అలా కూడా ఉంది అర్థం అలాగే అధికార శబ్దానికి యోగ్యత అని అర్థం వాడికి కర్మల ఎందు యోగ్యత లేదు సో యషణాత్రయ సన్యాసమునందే అధికారము కానీ కర్మల ఎందు అధికారము లేదు అది సరిపడిందండి వాక్యం ఇప్పుడు దీన్నే ఒక రకంగా చూస్తే ఎలాగంటే పురుషార్థములు నాలుగు కదా ఈ పురుషార్థములు నాలుగింట్లో అర్థం ఎక్కడ ఉంటుంది బాహ్యమునందు ఉంటుంది అర్థం అంటే సొమ్ము డబ్బు ఇతర వస్తువులు అది బాహ్యములు ఉంటుంది కామము ఎక్కడుంటుంది మనస్సులో ఉంటుంది ఓకే ధర్మం ఎక్కడ ఉంటుంది బుద్ధి అన్నీ ఉంటుంది ధర్మం బుద్ధిలో ఉంటుంది నిశ్చయాత్మక వ్యాపారము కలిగిన అంతఃకరణమునకు బుద్ధి అని పేరు దాని ఎందు ధర్మము ధర్మం అంటే నిశ్చయాత్మకంగా ఉంటుంది ధర్మాధర్మంలో రెండు బుద్ధి ఉంటాయి మోక్షం ఎక్కడుంటుంది ఆత్మ అన్నీ ఉంటుంది చూసారా తేడా బయట లోపల మళ్ళీ మనస్సు బుద్ధి బయట ఉండేది అర్థము మనస్సులో ఉండేది కామము బుద్ధి ఎందుది ధర్మము ఈ మూడింటికి దాటి ఆంతరమైన ప్రత్యగాత్మయందు మోక్షము కాబట్టి యేషణాత్రయ కాబట్టి ఆత్మస్వరూప నిశ్చయము ఆత్మస్వరూపమునకు చెందిన మోక్ష యోగ్యత ఉంటుంది కాని అర్థకామముల ఏడల ధర్మ ధర్మార్థకామములనే మూడింటి ఎందు యోగ్యత ఉండదు తెలిసిందండి అది సంగతి కాబట్టి ఇది ఈ ఉపనిషత్తు యొక్క తత్వమును తెలియవారులకు ఈ కామనలు కామనల్ని బట్టి చేసే కర్మలు వీటితో సంబంధము ఉండదు అని ఒకటి మనం సెటిల్ చేశాం ఈ మాటని శ్రీకృష్ణుడు చాలా చోట్ల చెప్తాడు ఇప్పుడు ఈశావాస్యం నుంచే భగవద్గీత వచ్చిందని చాలాసార్లు అనుకున్నాం కదా మనం శ్రీకృష్ణుడు ఏమంటాడంటే కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతి ప్రతి సో కర్మలు వాటి ఫలములు భోగములు ఐశ్వర్యము స్వర్గము తర్వాత అనేక క్రియలు క్రియా విశేష బహుళ రకరకముల క్రియలు సో ఆ రకంగా ఉంటారు వాళ్ళ పరిస్థితి వేరు వాళ్ళకే ఆత్మస్వరూపంతో సంబంధమేం లేదు అని అంటాడు ఆయన సో ఆయన ఏమంటాడంటే భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతసాం సో సమాధౌన విధీయతే అనేదో ఉంటుంది ఈ కోరికలు గలవారులకు ఆత్మస్వరూపనిష్ట అనేది పొసగదు కాబట్టి ఇది ఉన్నవారికి అది పొసగదు అది ఉన్నవారికి ఇది పొసగదు ఆ తేడాని సుస్పష్టంగా మనం తెలుసుకుని ఉండాలి శంకర యొక్క ప్రత్యేకత ఏమిటంటే అక్కడ సర్వత్రా కూడా ఆ వివేకమును ఆయన బాగా బలంగా చూపిస్తూ ఆ వివేకమును స్పష్టంగా చూపిస్తూ సో కాబట్టి ఆ వివేకమును ఇక్కడ కూడా సుస్పష్టంగా ఈ ఈశావాస్యమిదం సర్వం అనేది యషణాత్రయ త్యాగమునకు సంబంధించిన విజ్ఞానము అది ఈ విజ్ఞానమునకు కర్మలకు ఏమీ సంబంధం లేదు ఈ మాట ఇంతకుముందు చెప్పారు కర్మసు అవినియోగ అని దాన్నే బాగా వివరణ చేసి ప్రతిపాదించడం అయినది అక్కడికి ఆ వాక్యం పూర్తయింది ఈశావాస్యమిదం సర్వం ఎత్తికించే జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీతా తేనా అంటే అందుచేత హేతు హేతౌ తృతీయ అందుచే అందుచే ఎందుచే ఈ సర్వము ఈ ఆత్మచైతన్యముచేతనే వ్యాప్తమై ఉన్నది గనుక ఆత్మచైతన్య ప్రకాశము తప్ప వేరే ఏదీ లేదు గనుక కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిందేముంది ఏమిటి ఏం చేయాలి త్యక్తేన భు థాహ ఈ భుంజ్ భుంజ్ అనే ఆ నకారం మీకు వినపడుతుంది ఆ నకారమేధ్య యా వాస్తవంలో ధాతువు ఎందు ఆ లేదు ధాతువు భుజ్ భుజ్ ధాతువు ఆ ధాతువుకి రుధాదిగణంలో ఉంది ధాతువు ఈ భుజ్ అనే ధాతువు కాబట్టి రుధాదిభ్య స్నేహాను గుర్తు నాకు ఆ వస్తుంది రుంధ్ అవుతుంది రుధేమవుతుంది రుంధ్ అవుతుంది భుజ్ ఏమవుతుంది భుంజ్ అవుతుంది అలా అవుతుంది సో ఆ భుజ ధాతువుకి అర్థము రెండు భుజ్ పాలనా అభ్యవహారయోహ అని పాణిని గారి ధాతుపాఠం పాలించుట అంటే రక్షించుట అని ఒక అర్థం భుజ ధాతువుకి భోజనము చేయుట అని ఇంకొక అర్థం అభ్యవహారం అంటే భోజనం నేను ఎప్పుడైనా ఉన్నారామాట అభ్యవహారము అంటే భోజనము అని అర్థం వినడానికి చాలా గొప్పగా ఉంది పదము అభ్యవహారము అంటే భోజనము అర్థం భోజనం అని అర్థం కాబట్టి పాలించుట అంటే రక్షించుట పాలించుట పాలించటం అంటే కాపాడుట భోజనము చేయుట రెండు అర్థాలు ఇప్పుడు మీరు మీరు శంకర్లు ఏం చెప్పారో వాళ్ళు ఏం చెప్పారో ఆ విషయాలు అట్టుబట్టి ఈశావాస్యమిదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ త్యక్తేన భుంజిథాహ ఈ భుజధాతువుకు మీరు ఏ అర్థం చెప్తే భుంజిథా అంటే భుజ ధాతువు అలా భుజించుము అని భుజ ధాతువు ఇప్పుడు ఈ భుజధాతువుకు మీరు రెండు అర్థాల్లో ఏ అర్థం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీకు ఎలా అనిపిస్తోంది పాలన అనే అర్థం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారా భోజనం అనే అర్థం బాగుంటుంది అనుకుంటున్నారా అసలు మీకు ఏమనిపిస్తోంది పాలన అంతే కదా భోజనం ఇదే కాదు కదా సరే శంకరులు పాలన అని అర్థం చెప్పారు రామానుజాచార్యులు భోజనము అని అర్థం చెప్పారు అంచేతే మీకు వైష్ణవ సంప్రదాయంలో ఎక్కడ చూసినా పాకశాల ఉంటుంది తిరుపతి దేనికి తిరుపతి ప్రాముఖ్యం దేనికి లడ్డూ రా తిరుపతి అంటే లడ్డూరు ఎక్కడైనా వైష్ణవ దేవాలయం ఉందనుకోండి విష్ణువ ఆలయం అక్కడ ప్రధానమైన అంశం ఏముంటుంది దధ్యోదనము చక్ర పొంగలి భోజనమే ఉంది తిరుప్పావయ్య అంటే ఏమిటి భోజనం నిజంగా తది ఆరాధన తదిలు వాళ్ళందరం తదిలో ఆయన తత్వ పరవరో వాళ్ళందరం తదిలో తస్య సంబంధి అది కూడా అక్కడి నుంచి వచ్చింది అది ఎలా వచ్చింది తత్వబీ అంటే తస్యత్వం అని చెప్పారు ఆయన తత్తుకి త్వంకి సమాసం ఉండదు పాలిని వినాలంటే కుర్చీరోజుకి వెళ్ళబడిపోతాడు తత్తుకి త్వంకి సమాసం ఉండదు ఎలా చేస్తావు సమాసం అంటే ఆయన సాహసం పాత చేస్తా సో అలాంటి సవాసాలు ఉండవు కానీ ఉండవకపోయినా చేసేటం తస్యత్వం అంటే నువ్వు ఆ పరమేశ్వరునకు చెందినవాడవు అంటే తత్వమసి అంటే తదీయ స్వమసి అని అర్థం తస్య అంటే షష్ఠీ తీయ ప్రత్యయం వస్తుంది షష్ఠికి తదీయహాత్వసి నీవు ఆయనకు చెందినవాడవు కాబట్టి ఇప్పుడు మనందరికీ భోజనాలు ఏర్పాటు చేసి భోజనం చేస్తుంటే ఎవరిని ఆరాధిస్తున్నట్టు దాని పేరు తదీయారాధన ఇది నేను వెటకారం చేయట్లేదు నేను ఏమంటున్నానంటే ఆ ఫిలాసఫీలో ఉన్న స్పిరిట్ని బట్టి మనుషుల ప్రవృత్తి ఇంపాక్ట్ అవుతుందని చెప్పడం కోసం ఇంతకంటే పెద్ద దృష్టాంతం మీకే ఉండదు పాలయేతాహ భుంజీథాహ దాని ముందే ఉంది త్యక్తేనా విడిచిపెట్టడం అన్నది శంకరులు ఏమైనా అర్థం చెప్తున్నాడు అంటే కాబట్టి త్యాగముచే త్యక్తేనా అంటే త్యాగేనా త్యాగముచే నిన్ను నీవు కాపాడుకో అనే శంకరులు అర్థం చెప్పారు అర్థం ఎలా ఉందండి త్యాగముచే నిన్ను నీవు కాపాడుకో పాలయేత అలా కాకుండా త్యక్తేనా కొంత త్యాగం చేసేసి నైవేద్యం పెట్టేసి దేవుడికి సమర్పించేసి లేకపోతే చక్కగా చక్ర బొక్కలి ద్యోధనము ఇత్యాదులను తయారు చేసి తదియులు ఉంటారు తదియులకు పెట్టి త్యక్తేన త్యాగం చేయడం అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు మనం పూజించవలేము మారిపోతుంది అంతే అంతే ఇప్పుడు మీరు భుంజీథా అంటే అంటే భుంజీథా అంటే భోజనం భుజ భుజించేరా అడుగుతారు కదండీ తర్వాత భుజించుటకు కేవలము భోజనమే అక్కర్లేదు ఇతర ఇప్పుడు రసమేంద్రియానికి ఆహారము భోగము నా ఘ్రాణేంద్రియానికి గంధము భోగము కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం చందనం తీసుకొచ్చి ఆ చందనానికి కొంచెం సెంటు కలిపి దాన్ని దేవుడికి సమర్పించి ఆ తర్వాత ఏం చేయాలి మనం అది మనం ఒంటికి రాసేసుకోవాలి ఒళ్ళంతా చందనము సెంటు రాసేసుకోవడం గుంజిత యు ఆర్ పెర్మిటెడ్ టు ఎంజాయ్ అలా దిస్ గో సాన్ అన్నాను నా ఇది భోజనంతో చందనంతో పర్వాలేదు చందనం ఎందుకండి కొంచెం విభూతి భస్మ తీసుకుని ముఖాన్ని పూ పులుముక్కుని వీడికి చందనం ఎందుకు అంటే భస్మ అంటే ఎలా ఉంటుంది సరిగ్గా పెట్టుకోకపోతే కళ్ళలో పడుతుంది కూడా చందనైతే ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది సో భోగం చందనం ఎందుకంటే మీరు సన్యాసిలు మీకు చందనం ఎందుకంటే ఏం చందనం అనుకుంటున్నావు ఇది ఇది దేవుడికి సమర్పించిన చందనం అంటాడు ఏమిటి వా ఫరక్ హోతా దేవుడి శక్తేన ముంజీ తాహ కదా చాలా దురదృష్టకరమైన వాతావరణం ఎనివే భాష్యకారులు తేనా తేనా అంటే ఇంకంతే దాన్ని త్యక్తేనాతో కలపద్దు అందుచేత త్యక్తేనా త్యాగేనే త్యర్థే అది త్యక్తేనా అంటే త్యాగేనా అని అర్థం అంటే టప్రత్యయాన్ని త్యక్తేనా అని మామూలుగా వ్యాఖ్యానం చేసినట్లయితే త్యా విడిచిపెట్టబడిన దానిచే త్యక్తము అంటే ఏమిటండి విడిచిపెట్టబడినది కాబట్టి ఇప్పుడు మీరు తేనా అందుచేత త్యక్తేనా విడిచిపెట్టబడిన దానిచే నిన్ను నీవు కాపాడుకో అని చెప్పారు అనుకోండి విడిచిపెట్టబడిన దానితో ఎలా కాపాడుకుంటారు పట్టుకున్న దానితో కాపాడుకోవాలి కానీ కర్ర పట్టుకుని కర్రతో కాపాడుకోవాలి కానీ కర్రను విడిచిపెట్టేసి ఆ విడిచిపెట్టబడిన కర్రతో నిన్ను నీవు కాపాడుకోవాలి ఎలా కాపాడుకుంటారు కొడుకును అట్టి ఆ కొడుకుతో నిన్ను నిన్ను కాపాడుకోవాలి కానీ కొడుకును విధిపెట్టేసి భార్యను విధిపెట్టేసి ఆ విడిచిపెట్టే సన్యాసం పుచ్చేసుకుని కాబట్టి మీకు వండి పెట్టడానికి దానికి అమ్మగారు వండి పెడుతున్నారు ఇంకా అమ్మగారు ఏమి వండి పెడతారు సన్యాసం చూసుకుంటేనా కాబట్టి త్యక్తేనా అంటే విడిచిపెట్టబడిన దానితో అని అర్థం చెప్పకూడదు అలా అర్థం చెప్తే అసందర్భంగా ఉంటుంది అంటున్నారు శంకరులు నహి త్యక్త మృతహృత్యోవా ఆత్మ సంబంధితయా అభావాత్ ఆత్మానం పాలయతి కాబట్టి ఇప్పుడు విడిచిపెట్టబడినవాడు విడిచిపెట్టబడినవాడు అంటే వీడు విడిచిపెట్టాడు లేకపోతే ప్రాణం పోయిందనుకోండి వాడు వాడు పొరలోకానికి పోయాడు మృతహడు పోయాడు వీడు కొడుకు కాపాడుతాడు అనుకున్న కొడుకు పోయాడు లేదా పోయాడు అంటే మృతహ మరణించినట్టు అవుతూ ఉంటాయి కదండీ లేదా ఎక్కడికో పోయాడు వీడిని విడిచిపెట్టి అవతలకు పోయాడు అయితే వీడే పంపింగ్ చేశాడు వాటెవర్ ఆ కొడుకుతోటి వీడు వీడిని రక్షించుకోగలుగుతాడా వీడికి ఏదైనా కష్టం వస్తా కొడుకుతో ఏమైనా ఉపకారం ఉంటుందా ఉండదు పోనీ కొడుకు కాకపోతే భృత్యుడు వీడు ఓ పెట్టుకున్నాడు ఓ పని పెట్టుకున్నాడు ఆ పని మనిషి ఉద్ధరిస్తాడు కాపాడుతాడు అనుకున్నాడు ఆ పని పోయాడు ఇప్పుడు మీకు లోటే ఉందంటే మీకు పని మనిషి ఉన్నాడు కదా స్వర్గానికి పోయినా కూడా ఉన్నాడు కదా మీకు రక్షిస్తాడంటే వాడు రక్షిస్తాడా రక్షించడా కాబట్టి తనకు సంబంధం వదిలిపోతే వాడొచ్చి మళ్ళీ రక్షించటం అనేది ఉండదు కాబట్టి త్యక్తేనే అనే పదానికి విడిచిపెట్టబడిన వాణిచే నిన్ను నీవు రక్షించుకో అని అర్థం చెప్తే విడిచిపెట్టబడిన వానితో తనకు సంబంధం ఉండదు కనుక తనకు సంబంధము లేని వాడు ద్వారా తనను తాను రక్షించుకున్న సంభవమే కాదు కనుక ఆర్థము అర్థము చెప్పరాదు అర్థమైందన్న అక్కడ భాష్యంకా అతహ అయమే వార్థ కాబట్టి త్యక్తేనా అంటే ఉనికి మొండిగా విడి విడిచి విడిచిపెట్టబడిన కాపాడుకో అని అలా అలా కుదరదు అది విడిచి ఇప్పుడు సంభవం ఉండాలి అర్థానికి సంభవం కావాలి సో ఆకలి వేస్తుంది సో గాలి పీల్చి ఆకలి తీర్చేసుకో అంటే వీడికి ఆకలి తీరుతుందా గాలి పీలిస్తేనా అలాగా విడిచిపెట్టబడిన వానితో నిన్ను నీవు రక్షించుకో అంటే అది సంభవం కాదు కాబట్టి త్యక్తేనా అనే పదము నాకు త్యాగేనా అర్థం ఇక్కడ ఎంజాయ్మెంట్ లేదు ఎంజాయ్మెంట్ లేదు ఎక్కడుంది ఎంజాయ్మెంట్ భుంజీథాహలో లేదు భుంజీథాహ అంటే పాలయథాహ అంచేతనే ఎంజాయ్మెంట్ అనే అర్థం పెట్టారు అది నేను అనేది ఆ ఎంజాయ్ అనే మాట ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు తేన త్యక్తేన భుంజిథాహ ఎక్కడుంది ఎంజాయ్మెంట్ అనే మాట ఎక్కడుంది చెప్పండి అంటే మీరు రామానుది భాష్యాన్ని పట్టుకున్నారని అర్థం భుంజిథాహ అనే అర్థం దాంట్లో పాలన అభ్యవహారము రెండు అర్థాలు ఉన్నాయని చెప్పాక దాంట్లో ఏ అర్థం తీసుకున్నాం మనం పాలన మరి ఎంజాయ్మెంట్ ఎక్కడుంది ఎంజాయ్మెంట్ లేదు దేర్ ఇస్ నో ఎంజాయ్మెంట్ అయితే మరి వ్యాఖ్యానాల్లో ఎంజాయ్మెంట్ కనపడుతుంది మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు చెప్పాను కదా ఎక్కడి నుంచి వచ్చిందా అక్కడి నుంచి వచ్చింది అది కాబట్టి దేర్ ఇస్ నో ఎంజాయ్మెంట్ హియర్ తేన త్యక్తేన భుంజీథాహ తేనా అందుచేత తేనా అంటే అందుచేత అర్థం చెప్పాలి ఎందుచేత ఎందుచేతనైతే సర్వము ఆత్మచైతన్యముచే కప్పివేయబడినదో అందుచేత త్యాగముచే నిన్ను నీవు కాపాడుకో కాబట్టి మనల్ని కాపాడేది ఏది త్యాగము అది సిద్ధాంతం ఇక్కడ ఎంజాయ్మెంట్ అనే మాటే లేదు అసలు దట్ వర్డ్ డజంట్ ఎగ్జిస్ట్ కాపాడుకునుటయే నిన్ను నీవు కాపాడుకో దేనితోటి త్యాగము చే నిన్ను రక్షిస్తుంది త్యాగే నైకే అమృతత్వ మానసు త్యాగమే నిన్ను రక్షిస్తుంది త్యాగానికి ఆపోజిట్ ఏమిటో తెలిసిన భోగము భోగంలో పడ్డావా ఖర్చు అయిపోతావు త్యాగమే నిన్ను రక్షిస్తుంది తేన త్యక్తేన భుంజీథా అది అది మంత్రం భోగము అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన భుంజీథా అనే పదానికి భోగార్థం చెప్పి అక్కడి నుంచి వచ్చింది భోగం దేవుడికి భోగము దేవుడికి భోగమా దేవుడు ఆనందస్వరూపుడు కదా ఆనందస్వరూపుడైన దేవుడికి భోగం ఏమిటి దేవుడికి భోగం ఏమిటండి ఈవేళ భోగం దధ్యోదనం దేవుడికి భోగము నిజంగా ఎగ్జాక్టరేటెడ్ ఎవరికి భోగము దేవుడికి భోగము ఏమిటి దధ్యోదనము పులిహోర చక్ర పొంగలి వడ లడ్డు దిస్ట్ కంటిన్యూస్ దేవుడికి భోగము దేవుడికి చందన భోగము చందనం అలా అరగ తీస్తూ ఉండడం దేవుడికి పట్టిస్తూ ఉండం ఆ చందనమంతా ఏం చేస్తామండి మనం పట్టించేసుకుంటాం ఈ రకంగా ఈ భోగాన్ని తీసుకొచ్చి పెట్టారు భోగాన్ని తీసుకొచ్చి పెట్టారు ఉపనిషత్తులోకి భోగాన్ని పెట్టారు ఉపనిషత్తులో భోగము లేదు త్యాగమే గలదు మీరు ఏం కాదు పాయింట్ ఉపనిషత్తులో భోగములదా త్యాగములదా త్యాగమున్నది భోగము కూడా గలదు ఏది చూపించండి తేనె త్యాగము ఉన్నది భోగము ఉన్నది ఎలాగా తేనె త్యక్తేన భుంజీత త్యాగము ఉన్నది భోగమున్నది చూడండి కాంప్రమైజ్ ఎలా చేసేసారు మీరు గవర్నమెంట్ పని చేస్తాం మా సొంతం కూడా కొంచెం అట్టకండి భోగిస్తూ త్యాగం ఏం చేస్తారు త్యాగానికి భోగానికి కాంబినేషను దీని పేరే సముచయము శంకరులు ఏమన్నారంటే త్యాగ భోగాలకి సముచ్చయము కుదరదు త్యాగమైనా ఒకటి భోగమైనా ఒకటి కాదు మేము రెండు కలిపి పెట్టుకుంటాము ఇది ఈ ఎప్పుడైతే మీకు ఏ రోజైతే భుంజీథాహ భు అనుభవించుము భోగించుము అనే అర్థము మంత్రానికి చెప్పారో అది ఏదో పదకొండవ శతాబ్దంలోనో పన్నెండో శతాబ్దంలోనో చెప్పారో ఆనాడే హిందూ ధర్మానికి చేడ పట్టేసింది అక్కడితో యొక్క మహిమ ఆ తర్వాత మిడివల్ ఇయర్స్లో ఇంకా భోగంలో పడ్డారు వీళ్ళు దేవదాసీలని దేవదాసీలనే ఒక సంప్రదాయం ఉంది తెలంగాణలో దాన్ని ప్రభుత్వం వాళ్ళు కుముద్బేన్ జోషి వీళ్ళందరూ కలిసి దాన్ని బ్యాన్ చేశారు లేకపోతే మీకు తెలంగాణ ఇంటీరియర్కి పోతే దేవదాసీల సంప్రదాయంతో ఎంత ఎంతంత దురన్యాయాలనే చేస్తూ నడుస్తూ ఉంది ఉండకు ఇల్లీగల్ అది తేనె చిక్తేన పుంజిథ అమ్మాయిని అందమైన అమ్మాయిని చూడడం ఊళ్ళో అందంగా ఉండాలి కొంచెం వికారంగా ఉండడానికి రాదు అందంగా ఉన్న అమ్మాయిని మంచిగా ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయిని నువ్వు దేవుడికి సమర్పితమైన అంట అంటే ఆ అమ్మాయి పాపం వెరమోహం అనుకుంటుంది అందరూ తపట్లు కొట్టేయడం చుట్టూ ఉన్నవాళ్ళందరూ చవట కొట్టేసేవాడు కావాలనుకుంటుంది అమ్మాయిని చేయాలి డ్యాన్స్ నేర్చుకోవాలి ఎందుకు డ్యాన్స్ ఎందుకు దేవుడికి సమర్పణ దేవుడి ముందు డ్యాన్స్ ఈ దేవుడి ముందు డ్యాన్స్ అనే ఒక సిస్టమ్ మొదలుపెట్టారు ఎందుకండి డ్యాన్సే అసలు వై వై డ్యాన్స్ డ్యాన్స్ అంటే భోగం అవునా కదా డ్యాన్స్ ఆ డ్యాన్స్ని దేవుడి ముందు దేవుడి ముందు డ్యాన్స్ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఈ వైస్ పీపుల్ అందరూ చుట్టూ చేయడం అలా ఆల్ ఎ ప్రాబ్లం ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం ఏ రోజున ఈ పదానికి అలాంటి వ్యాఖ్యానం శంకర్లు చెప్పిన వ్యాఖ్యానాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు భోగము పదాన్ని దాంట్లో చెప్పి అక్కడ లేదు ఆ పదం దాంట్లో చొప్పించేసి త్యాగాన్ని భోగాన్ని కలిపి పెట్టుకుంటా ఉంటారు త్యాగము త్యాగం కొద్దిసేపు ఉంటుంది భోగమే కవర్ చేసేస్తుంది మా ఇప్పుడు గులాబీ పువ్వును చుట్టూనేమో గడ్డి పెరిగిపోతూ ఉంటే ఏది మిగులుతుంది గడ్డి మిగులుతుందా గులాబీ పువ్వు మిగులుతుందా గడ్డే మిగులుతుంది గులాబీ పువ్వు ఏమవుతుంది కొద్దిసేపు ఉంటుంది కొన్ని రోజులు నెల రోజులు ఉంటుంది ఇంకా తర్వాత ఎండిపోతుంది మీకు ఒక హిస్టారిక్ పర్స్పెక్టివ్ కూడా చెప్పడం తేన త్యక్తేన భుంజీత కాబట్టి త్యాగము నిన్ను కాపాడేది త్యాగము మాత్రమే ఓకే ఇక్కడ ఇప్పుడు ఈ మంత్రంలో ఫస్ట్ లైను థీరీ సెకండ్ లైన్ ప్రాక్టీస్ మొత్తం వచ్చేసింది సిద్ధాంతం అంతా వచ్చేసింది ఈశావాసమితం సర్వం ఎత్తికించే అని జగత్ అన్నది థీరీ థీరీని ప్రాక్టీస్ని కలిపేటువంటి పదము తేనా తేనా అందుచేత ఇప్పుడు ప్రాక్టీస్ త్యాగముచే నిన్ను నీవు కాపాడుకో ఇంకా ఏమిటి మా గ్రుధ కవిధనం ఏం త్యక్త మా గ్రుధ గృధిం ఆకాంక్షాం మా కషీ ధన విషయాం అది ఈ విధముగా విడిచిపెట్టబడిన కోర్కెల గలవాడవై త్వం నీవు ఈ నీవు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే భు భుంజీథాహలో ఉంది త్వం మధ్యమ పురుష ఎక్కువ చిన్నది భుంజీథాహ కాబట్టి భుంజీయా భుంజీయా తాం భుంజీరన్ భుంజీథాహ విధి మ్యాండేట్ కాబట్టి త్వం దాంట్లో ఉంది అలాగే మా గృధ అన్నప్పుడు కూడా మధ్యమ పురుష యొక్క వచనం కాబట్టి అక్కడ కూడా త్వం ఉన్నది ఆ త్వం ఉన్నది అని సూచిస్తూ భాష్యకారులు త్వం పెట్టారు అక్కడ ఏవం త్యక్త త్వం అంటే ఇప్పుడు ఏవం త్యక్త త్వం మా గ్రుధహ అనే వాక్యాన్ని బట్టి మీకు తేన త్యక్తేన భుంజీత అనే ప్రధానికి అర్థమేమొచ్చింది త్యక్తీషణ అనే అర్థం వచ్చింది త్యాగముచే నిన్ను నీవు కాపాడుకో ఏమిటి త్యాగం చేయాలి అనుకున్నాం కదా నామరు పైన చెప్పారు ఆత్మ ఆత్మ చైతన్య ప్రకాశమునందు యోగ్యత గలవానికి ఏషణాత్యాగమే కర్తవ్యము కాబట్టి త్యక్త ఏషణ వృద్ధి సంధి త్యక్త ఈషణ అని అవుతుంది కొంతమంది ఈ ఏషణ అనో ఉంటారు అవి తప్పులు అవి ఏషణ ఈకి గుణం వస్తుంది ఏషణ విడువబడిన ఏషణలు గలవాడు ఏషణలు అంటే మళ్ళీ ఏవో పాతిక కోరికలు యాభై కోరికలు అలా కాదు వాటిని అన్నింటినీ స్ట్రక్చర్డ్గా చేసి పెట్టారు మూడే కోరికలు అన్ని కోరికలు ఆ మూడింటిలో అంతర్గతం అయిపోతాయి విత్తషణ పుత్రణ లోకణం ఏ లోకం ఇహలోక ఇహలోకంలో కూడా పేరు ప్రఖ్యాతులకి లోకేషణ అనిషణ ఏ కారణం ఇష ఇచ్ఛాయాము ఈ దీర్ఘానికి అసలు ప్రసక్తే లేదు ఇష్ ధాతు అది ఇష్కి గుణం ఈకి గుణం ఏ ఓకే సో ఈ ఈ లోకమునందు పేరు ప్రఖ్యాతులకి కూడా లోకేషణ అని పేరు యజ్ఞం చేసి మరణించిన తర్వాత స్వర్గాన్ని పొందాలి అన్నదానికి కూడా వేషణ అని పేరు తర్వాత ఇంకోటి మీరు గమనించారో లేదో మీరు పుష్కరాలకి దానికి కొంచెం తీర్థయాత్రలు చేస్తే తెలుస్తుంది స్వర్గం మీద చాలా ఏషణ ఉన్నది సమాజంలో మీరన్న పాయింట్ కూడా ఉంది ఇహలోక భోగాల మీద ఏషణ అధికంగా ఉన్నది పల్లో పనిగా స్వర్గం మీద కూడా ఏషణ కాలేదు కొంచెం వయస్సు రావాలి దానికి ఒక డెబ్భై ఏళ్ళు దాటిన తర్వాత అప్పుడు ఎలా గోదానం ఇప్పుడే మీరు చేస్తారా అని అన్నీ చేసుకోమంటారా అంటాడు కాశీవెళ్ళు కాశీ వెళ్ళలేదనుకోండి అంత దాకా చచ్చిపోయే లోపల కాశీ వెళ్ళాలి అంటాడు కాశీ వెళ్ళి స్వర్గానికి తర్వాత స్వర్గానికి టిక్కెట్ అది కాశీవెల్ కావడం గంగా స్నానం చేసి విచ్ ఇస్ ఫై కాబట్టి స్వర్గమునందల యేషణ సమాజంలో తలగట్టిగా ఉంది ఇది ఈ జిహాదీలకి మరీ ఎక్కువ ఈ జిహాదీలందరూ కూడా వాళ్ళకి పారడైజ్ కోసమనే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఉంది లోకంలో కానీ మీరు అన్నట్టుగా అంత బాగా కనపడదు ఓ మోస్తరుగా వెనకాల ఎక్కడో ఉంటుంది అది ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది Okay. So ఈ ఏషణలను విడిచిపెట్టిన నీవు అన్ని ఏషణల్ని విడిచిపెట్టేసి ఇంక ఇప్పుడు డబ్బు మీద లోభం పెట్టుకోవద్దు అంటే ఏమవుతుందంటే వీడు పుత్రణ వీలు పెడతాడు తర్వాత లోకేషణ స్వర్గాది లోకేషణ వీలు పెడతాడు వృత్తన విడిచిపెట్టేస్తాడు సన్యాసం తీసుకుంటాడు ఇప్పుడు వీడికి మళ్ళీ ఈ కొడుకు స్వర్గము అవి అవి పోయినవి పోయాయి కానీ డబ్బు వా అది వాపసు వస్తుంది అది పోదు ఇంకా కొడుకుతో గోళ పోయి పెళ్ళే పెడాకులు లేకపోతే ఇంకా కొడుకు కొడుకు సమస్య వదిలిపోయింది స్వర్గం కూడా అక్కర్లేదు వాడికి ఎందుకంటే ఇప్పుడే మోక్షాన్ని కోరుకుంటున్నాడు కాదు కానీ ఈ రెండూ పోయాయి త్యాగం అయిపోయింది అవి మళ్ళీ వచ్చి పీడించవు డబ్బుని త్యాగం చేసి సన్యాసంలోకి వచ్చాడు కదా ఆ డబ్బు మళ్ళీ వాపస్ వస్తుంది అది పోదు వచ్చి వీడు ఏం చేస్తాడంటే మళ్ళీ చందాలు వసూలు చేయడం మొదలు పెడతాడు కదా ఏదో ఈ రోజుల్లో ఈ గాడ్మెన్ మీద వస్తున్నంత దుమారం ఇంత అంత కాదు ముఖ్యంగా టీవీల్లో ఈ సినిమాని ఎన్నో బ్యాన్ చేయాలని దాని మీద చర్చిలోవి అవుతున్నప్పుడు ఎందుకు బ్యాన్ చేయాలి ఈ గాడ్మెన్ అందరూ కూడా చాలా ఇన్సెక్యూర్ అయిపోయారు బాగా ఆస్తులు పోగేసి కూర్చున్నారు ఒక్కొక్కరి దగ్గర కోట్ల కోట్ల ఖరీదైన ఆస్తి ఉంటుంది ఈ ఆస్తిని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నారు ఇటువంటి పిక్చర్లు తీసినట్లయితే వాళ్ళకి మనం క్వశ్చన్ చేస్తున్నాం కనుక వాళ్ళ ఇన్సెక్యూరిటీ కారణంగా ఇటువంటి యాజిటేషన్స్ చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానాలు అవి కాబట్టి ఉత్రేషణ వదిలిపోయింది లోకేషణ వదిలిపోయింది కానీ విత్తషణ వదిలిపోయింది అనుకున్నంగాని వదిలిపోలేదు ఇట్ హ్యాపన్స్ లైక్ దాట్ అంచేత మళ్ళీ ఇంకొకసారి మా గ్రుధహి ధనం కాబట్టి ధనము ఎడల మా గ్రుధహ ఇప్పుడు ఈ గృధహ అన్న దాంట్లో సంప్రసారణమన్న ఒక ప్రాసెస్ వచ్చి అది నౌ అది వెర్బల్ ఫార్మ్ అది దానికి నౌన్ చెప్పినట్లయితే గర్ధ అవుతుంది గర్ధను కలిగి ఉండవద్దు గర్ధ అంటే లోభము ధనము ఎడల లోభమును కలిగి ఉండవద్దు ఈ గృధ్రహ అనే మాట కూడా ఈ ధాతువు నుంచే వచ్చింది గురుధ నుంచే గురుధ్రహ అని వచ్చింది ఈ గురుధ్రము అంటే డేగ అక్కడెక్కడో ఉంటుంది అంతరిక్షంలో ఉంటుంది కానీ దారి చూపు నేలపై చచ్చిపోయి పడి ఉన్న మాంసఖండం మీద కుళ్ళిపోతున్న మాంసఖండం మీద దారి చూపు ఉంటుంది దానికి కనపడుతుంది దానికి త్రీ డైమెన్షనల్ హై రిజల్యూషన్ ఫోటో తీస్తారు చూడండి అలా కనపడుతుంది కనపడుతుంది గెద్ద కన సంపాతి హెల్ప్ చేస్తుంది వాడి కనపడుతుంది సో గద్ద రామకృష్ణుల గద్ద ఉండడం చాలా ఎత్తులో ఉంటుంది దాని చూపు మాత్రం కుళ్ళిపోతుల్లో మాంసపు ఉంటుంది అని వీడు విత్త దారేషణ పుత్రేషణ లోకేషణ ఇవన్నీ వదిలిపెట్టి సన్యాసంలోనే ఉన్నత స్థానంలో ఉండి డబ్బులు లెక్క ఉంటాడు రియల్లీ హ్యాపెన్స్ నేను అనుకుంటున్నా అండర్స్టాండింగ్ అబ్జర్వేషను ఎప్పుడైతే మూడు చెప్పేసి పుత్ర ఫస్ట్ విత్తా ఎప్పుడైతే మళ్ళీ విత్తం స్టార్ట్ అవుతుందో మళ్ళీ ఆటోమేటిక్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి విత్తషణ ఇది క్రిటికల్ కాబట్టి సో మా కాబట్టి మళ్ళీ ఇంకొకసారి దాన్ని తిరగదోడి ధనము ఎడల నీవు గర్ధను కలిగి ఉండకుము పైగా కశ్యస్వి ఎవడి ధనమైనా సరే కశ్యస్విత్ ఇతరుని నీవంటో ఇది నా ధనము అని ఇతరుని ధనము ఎడల గర్ధను కలిగి ఉండవద్దు అంచేతనే ధనమును ధనమునకు సన్యాసమునకు ముడి పెట్టకూడదు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ధనంతో వ్యవహారం చేస్తాము కానీ ఆశ దురాశ లోభము కలగకుండా చాలా కాషస్గా ఉండాల్సి ఉంటుంది ఎనీవే తర్వాత ఇంకొకటి ఎలాగంటే కశ్యస్విధనం మా గ్రధహ ధనము ఎడల గర్ధను కలిగి ఉండకము కశ్యస్విద్దనం ఇది ఎవళ్ళ సొమ్మిది కిస్కా పైసా హయ్యే అంటే ఎవరిది కాదు అంతా ఈశ్వరుడిదే తప్ప ఫలానా వారిదని చెప్పిదేమీ లేదు కాబట్టి ఈ ధనమంతా ఈశ్వరుకు చెందినదే కనుక నువ్వు దాని ఎడల ఆశను పెట్టుకొనకుము అది ఓకే గృధి అంటే ఆయన అర్థం చెప్పు మా గృధ అంటే గృధిం మా కార్షీహ అనర్థం అనే పదానికి అర్థం ఏంటంటే చెప్తున్నా ఆకాంక్ష అంటే కోర్కె కోర్కెను చేయకుము దేని విషయమై కోరిక ధన విషయా ధనమునకు సంబంధించిన కోరికను చేయవద్దు కశ్య స్విత్ ధనం ఎవని ధనమైనా సరే నీవు దానిపై లోభమును పెట్టుకోవద్దు ఎవని ధనమైన అంటే అర్థం ఏమిటి కశ్యచిత్ అంటే కశ్య స్విత్ అంటే కశ్యచిత్ అని అర్థం ఓకే కశ్యచిత్ అంటే అర్థమేంటి పరస్య స్వస్యవాకాంక్షి ఇత్యర్థ ధనమును కోరవద్దు ఆ ధనము ఒకప్పుడు ఇతరుని చేతిలో ఉన్న ధనం అవ్వచ్చు నీవు కోరవద్దు నీ చేతిలో నీ జేబులో ఉన్న ధనమే కావచ్చు దానిని ఎడల కూడా నీవు ఆశను లోభమును పెట్టుకోవద్దు నీ జేబులో ఉన్న డబ్బును కూడా తీసి దాన్ని ఖర్చు పెట్టేయడమే తప్ప దాని ఏడలా దాచుకోవాలి అనే లోభాన్ని పెట్టుకోవద్దు ఇతరుల చేతిలో ఉన్న ధనాన్ని అసలే కోరవద్దు మా గ్రదఃక స్విత్నం స్విత్ ఇది అనర్థకో నితర్థకో అది స్విత్ అనే ఏమిటి పదం ఏమిటని ఒక శంక కలగడం సహజం అది నిపాత నిపాత అంటే ప్రకృతి ప్రత్యయము విభాగము సూత్రములతో దాన్ని ఆ పదమును తయారు చేయుట అనే ప్రక్రియ ఏమీ లేకుండా డైరెక్ట్గా పదమును మనకు అప్పచెప్తారు ఈ పదాన్ని ఇలాగే వాడుకో దీంట్లో ప్రకృతి ఏమిటి ప్రత్యయం ఏమిటి అని అడగద్దు ఇప్పుడు రామ ఉందనుకోండి అది ప్రకృతి ప్రత్యయము ఉంటాయి రమ్ ధాతువు ఆ ప్రత్యయం ఈ ఆ ఉన్నబట్టే ఆ మొదటి ఆకారానికి దీర్ఘం వచ్చింది రామ సో ప్రకృతి ప్రత్యయ విభాగం ఉంటుంది అలాంటివి ఏమి ఉండవు స్విత్ ఇంకా దీంట్లో మీరు దాన్ని విడదీసి ప్రయత్నం ఏం చేయొద్దు అది యాజ్ సచ్ యూ టేక్ ఇట్ దాన్ని నిపాత అంటారు నిపాతీ ఇది నిపాత ఆకాశం నుంచి ఊడిపడింది అన్నట్టుగా మన ముందు ఉన్నది కాబట్టి దానికి ఆర్షప్రయోగం వేరు వేరు నిపాత వైద్య వ్యాకరణం పది పరిభాషది వ్యాకరణంలో ఉండే పదం కాబట్టి స్విత్ అనేది నిపాత దీనికి అర్థం ఏమిటి వేరే ప్రత్యేకించి అర్థమేమీ లేదు ఓకే అనర్థకొని పాత విల్ కంటిన్యూ ఓం పూర్ణమి పూర్ణమి పూర్ణమి పూర్ణశ్చ పూర్ణమే